పరిశుభ్ర జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు ప్రభ ఈ గడిచిన కాలం అంతా ఈ నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు స్తోత్రములు స్థుతులు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నామంలో ఉంటారు అక్కడ వారి మధ్య ఉంటానని చెప్పిన దేవానికి వందనాలు ఇదిగో తండ్రి యొక్క ఆరాధనలో మీరు మాకు ఉండండి పాటల ద్వారా మీరు మహిమ పొందండి వాక్యం ద్వారా మీ స్వరం ద్వారా మాట్లాడండి ప్రభ మేము ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు జవాబు అనుగ్రహించి మీరే తండ్రి ప్రతి ఒక్కరిని సాక్షిగా లేవనెత్తమరాధన అను ప్రభావ మీరే మాకుండి మీ నామానికి యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఊహించలేని మేలులతో నింపిన నా ఏ స్థైయా నా వందనం ఊహించలే నీ మేలులకు నింపిన నా ఏ సయ్యా నీకు నా వందం వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్నీ వర్ణించగలనా నీ కార్యము వివరించగలనా నీ మేలుల ఊహించలేని మేలులతో నింపినా నా ఏ సయ్యా నీకు నా వందనం మేలుల తు నా హృదయం తృప్తి పరచి నావు రక్షణ పాత్ర నీచి నిన్న స్తయను మేలుల తున హృదయం తృప్తి పరక్షణ పాత్ర నీచి నిన్న స్తయ ఇస్రయేలుడా నారక్ష నా ఇస్రయేలువుడా నక్షకా స్తును ఊహించలేని మేలులతో నింది నాయే సయ్యా నీ ఘునా వందనం నాదీన శితిని నీవు మాచి నావు నా జీవితానికి విలువనిచ్చి నావు నాదీన స్థితిని నీవు మాచి నా జీవితానికి విలువనిచ్చినావు నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధినాకు తోడునిచ్చినావు నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ఊహించలే నీ మేలులతో నింపిన నా ఏ సయ్యా నీకు నా వందనం వర్ణించగలనా నీ కార్యములు వివరించగలనా నీ మేలులను వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులను ఊహించలే నీ మేలులతో నింపిన నా ఏ నీకు నా వందనం అదలుగా థ్యాంక్ సార్ మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యశు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా వందనములు శుభములు కింద ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమ కనిక్రం కలిగిన దేవ జీవము కలిగిన ప్రభు తర్వ శక్తివంతుడైన దేవ మీకే స్థుతులు స్తోత్రములు ప్రోవ ఈ ఉదయ నుంచి ప్రభు నా తండ్రి మీ ఉచితమైన కృపుతో వ్యాపారమైనటువంటి ప్రేమ కనిక్రములతో ప్రభా మమ్మల్ందరినీ కాచి కాపాడుతూ మీకు స్తోత్రం తండ్రి ఇంతవరకు మమ్మల్ని ప్రభా సజీవులుగా ఉంచి నేను నీ సన్నిధిలో చేరి నిన్ను స్థుతించడానికి నీ స్వరం వినడానికి నీకు మొరపెట్టుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి ఇది గోదేవా ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా నా నీ వాక్యాన్ని ధ్యానించి కృపునిచ్చినందుకే మీ కృతజ్ఞతలు ప్రభావ ఇ మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మీరు సహాయపడండి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మా జీవితాన్ని సరిచేయండి ప్రభాన తలంపులు నా ఆలోచనలు నా సమస్తం కొట్టివేయండి ఆ సంస్థ ప్రవర్తన తండ్రి నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభావ తండ్రి మీ ఆత్మతో నింపిట మీ మాటలుంచి మీరే మాట్లాడమని మా జీవితాలు సరిచేయమని నా ప్రభా తండ్రి మీకు మీరే మహిమలు ఉందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మే మనం మొదటి పత్రిక రెండో అధ్యాయము మొదటి మూడు వచనాలు మనం చదువుకుంటాం పేతుడు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి మూడు వచనాలలో పేతృభక్తుడు సంఘానికి రాస్తూ ఆయన అంటున్న మాటలు ఏంటంటే ప్రభువు దయాలుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు ఆ పాలను ఆపేక్షించుడి అని పేతృభక్తుడు సంఘానికి తెలియజేస్తూ చూడండి ఒక క్రైస్తవ జీవితం ఎప్పుడు ఎప్పుడు మొదలవుతుందంటే దేవుని ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఎంత దయామయుడు ఆయన ఎంత కృపగలిగిన వాడు శక్తిమంతుడు ఇవన్నీ ఆయన మన కొరకు ఏం చేశాడో ఇవన్నీ మనం అర్థం చేసుకున్నప్పుడే ఒక క్రైస్తవ జీవితం అనేది నిజమైన క్రైస్తవ జీవితం మొదలవుతుంది నా కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు సర్వాధికారి దేవుడు సర్వోన్నతుడైన దేవుడు ఆయన గొప్ప ఎంతో గొప్పవాడై ఉండి ఆయన నా కొరకు లోకానికి దిగి అనేటువంటి ఆ భావన ఆయన నా కొరకు ఆ కలు ఆ ప్రాణం పెట్టాడు ఆయన నా కొరకు నా ముఖాన్ని వేసుకున్నాడు ఆయన నా కొరకే చంపదెబ్బలు తిన్నాడు ఆయన నా కొరకే ఆ చేతుల్లో మేకలు గుర్తించుకున్నాడు కాలు చే కాలుల్లో మొక్కలు మేకులు ఆయన ఈ శ్రమంతా కూడా ఆయన అవమానాలన్నీ కూడా ఆయన ఈ కష్టం అంతా కూడా కేవలం నా కొరకే భరించాడు అనేటువంటి తలంపులు ఎప్పుడైతే మన హృదయంలో ఉంటాయో ఈ తలంపుల ద్వారానే మనకు మారుమనసు అనేది కలుగుతుంది అప్పుడే మనం మన పాపలను బట్టి పశ్చాత్తాపడగలము ఆయనని తెలుసుకోగలం చూడండి దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడికి ఏమి గత్యంత్రం లేక కాదు ఆయన సర్వశక్తి ఆయన నోటి మాట సెలవిస్తే ఈ సృష్టి మొత్తం కలిగింది ఆయన ఏమైనా చేయగలడు ఆయనకి ఏమైనా ఏ ప్రతీది కూడా సాధ్యమే అసాధ్యమైందంటే ఏది లేదు మనకు అసాధ్యమేమో గాని ఆయనకు సమస్తం సాధ్యం మనం కొన్ని కొన్నిసార్లు గత్యంత్రం లేక కొన్ని పనులు చేస్తా ఉంటాం తని దేవుడు కూడా మన అనిపిస్తా ఉంటది దేవుడు మనలో ఏం గొప్పతనం చూశాడు మనలో ఏముంది గొప్పతనం మనలో ఏముంది మంచితనం మనలో ఏముంది మన దగ్గర ఏమీ లేదు కదా ఆయనకు దగ్గర కలిగి జీవితం లేదు ఏమీ లేకపోయినప్పటికీ ఆయనకి యోగ్యంగా మనం లేనప్పటికీ ఎందుకు ఆయన అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు ఎందుకు ఆయన అంతగా తను తను తగ్గించుకున్నాడు లోకానికి రావాల్సి వచ్చింది ఆయనకి ఏముంది చెప్పండి ఆయనకు కావాలనుకుంటే మొత్తాన్ని తుడిచివేసి లోకాన్ని మొత్తాన్ని తుడిచివేసి తిరిగి మరలా ఆయన సృష్టించవచ్చు కదా నూతన సృష్టిని మరలా కలుగు చేయొచ్చు కదా ఎందుకు అంతగా ప్రేమ చూపించాడు అనే ఆ తలంపులు ఉంటాయి కాబట్టి మనం అర్హులం కాము మనం మనం పాత్రులం కాము మనకు యోగ్యత లేదు కానీ ఆ దేవుడు తన కృపను బట్టి తనను ప్రేమిస్తూ ఉన్నాడు మనల్ని ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవాలి అని గత్యంతరం లేక మనల్ని ప్రేమించట్లేదు గత్యంతరం లేక మనం ఈ లోకంలో బ్రతకడం లేదు మనమేమో మన మనం గొప్ప కాబట్టి మన కష్టం మీదనో లేకపోతే మన శ్రమ మీదనో మనం మనం కలిగినటువంటి స్థితిగతుల వల్లనో మన ఆస్తుల వల్లనో మనం బ్రతకడం లేదు మన తెలియతేటల వల్ల మనం బ్రతకడం లేదు కేవలం దేవుని ప్రేమ వల్ల మనం బ్రతుకుతూ ఉన్నాం ఆయన లోకాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు మనల్ని కూడా ఎంతో ప్రేమిస్తూ ఉన్నాం కాబట్టి ఆయన ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఈ లోకంలో ఉంటూ ఉన్నాం అది మనం అర్థం చేసుకోవాలి క్రైస్తవ జీవితానికి పునాదే ఇది దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు లోకంలో ఎంతో ఉంటారు దేవుని నమ్ముకున్న వాళ్ళు నమ్మని వాళ్ళు దేవుడు నిజంగా ఉంటే ఈ కష్టాలు వస్తాయి దేవుడు నిజంగా ఉంటే ఈ బాధలు ఎందుకు వస్తాయి నిజంగా దేవుడు అయితే నా జీవితంలో ఈ శ్రమలు ఎందుకు వస్తాయి అనేటువంటి తలంపులు ఆలోచనలు కలిగిన చాలా మంది ఉంటారు చూడండి నేను ఎన్నో శ్రమలు గుండా నేను ఎన్నో ఇబ్బందులు గుండా నేను ఎంతో బాధలు గుండా ఉన్నాను నా జీవితంలో ఎక్కడా కూడా సమాధానము నెమ్మది దొరకనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను తలంపులతో బాధపడుతూ దుఃఖపడుతూ ఏడ్చేవారుగా ఎంతో మంది ఉంటారు ఈ లోకంలో దాన్ని ఎంతో మంది ఆ ఫ్రస్ట్రేషన్ లో దేవునితోనే తగాదలాడే వాళ్ళుగా దేవునితోనే గొడవ పెట్టుకునే వాళ్ళగా దేవుణ్ణి దూషించే వాళ్ళగా కూడా ఎంతో మంది ఉంటూ ఎంతో మంది తమ భక్తి జీవితాన్ని విడిచిపెట్టి ఇదంతా బోగస్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు చూడండి దేవుడు ఎంత కనికరం కలిగిన చూడండి దేవుడు ఈ లోకంలో మనల్ని సజీవంగా ఉంచడం అది కూడా గొప్ప కృప ఆయన దయామయుడు అని చెప్పడానికి ఆయన కనికర పూర్ణుడని చెప్పడానికి మనం ఈ రోజు ప్రాణంతో ఉండడమే గొప్ప కృప చూడండి మన జీవితాన్ని మనం పరిశీలించుకుంటే మన యొక్క జీవితాల్లో మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే మనల్ని మనం పరిశీలించుకుంటే మనలో ఏ మంచితనం దేవుడు మనల్ని లోకంలో బ్రతికించడానికి మనం ఏం చేస్తున్నాం దేవుని కొరకు దేవునికి పనికొచ్చేది దేవుని నిమిత్తం దేవుని కొరకు మనం ఏం చేస్తా ఉన్నాం మన సొంత కార్యాలు మనం చూసుకుంటూ ఆ సొంత కార్యాల్లోనే దేవునికి ఎన్నోసార్లు అవిధేత చూపిస్తూ మన సొంత బీజీల్లో పడిపోయి మనం ప్రార్థనలు మర్చిపోవచ్చు వాక్యం వాక్యం మర్చిపోవచ్చు వాక్యం చదవడం మర్చిపోవచ్చు అనేక సార్లు కోప్పడొచ్చు అనేక సార్లు దూషించవచ్చు ద్వేషించవచ్చు అబద్ధాలు చెప్పొచ్చు బూతులు మాట్లాడచ్చు ఎన్నో రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాం మనమే గొప్పగా మనం దేవుని కొరకు మనం చేస్తుందంటూ ఏమీ లేదు దేవుని కొరకు మనం త్యాగం చేసుకుంటుందంటూ ఏమీ లేదు ఆయన కొరకు మనం ఏమీ చేయడం లేదు ఆయన మన లేదా ఈ లోకంలో ఆయన పని కొరకు వాడుకుంటున్నాడని చెప్పడానికి కేవలం ఆయన యొక్క దీర్ఘ శాంతాన్ని బట్టి మనం ఈరోజు ప్రాణంతో ఉన్నాం ఈ ప్రాణం ఒక్కటి చాలు దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడానికి ఒక్కసారి ఈ ప్రాణం పోయిందంటే ఒక్కసారి ప్రాణాన్ని మనం మనం మనం ఈ దేహాన్ని విడిచిపెడితే మన జీవితంలో ఏమీ ఉండదు మన జీవితంలో ఏమీ జరగదు మన జీవితంలో ఏమి కూడా మనం ఏం చేయలేం అన్నట్టు ఆయన స్తుతించాలన్నా స్థుతించలేం ఆయన ఆరాధించాలన్నా ఆరాధించలేం మన జీవితాల్లో మన పాపాలు ఒప్పుకోవాలన్నా ఒప్పుకోలేం మనం ఏమి కూడా చేయలేము ఈ యొక్క శరీరాన్ని మనం విడిచిపెడితే మనలో ఉన్నటువంటి ప్రాణం పోతే మనం ఏమీ చేయలేం కాబట్టి ఈ రోజు దేవుడు మనల్ని ప్రాణంతో ఉంచాడు అనంటే ఈ కొన ఊపిరే మనలో ఉంది అనంటే అది దేవుడు యొక్క మహాకృప ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యోగు జీవితాన్ని మనం పరిశీలిస్తే అని ఎంతో ధనవంతుడు అన్ని కలిగిన మంచి మంచి సాక్ష్యం దేవుని దగ్గర నుంచే పొందుకున్నవాడు భూమి మీద కూడా ఎవరు కూడా లేనటువంటి సాక్ష్యం అది ఎంత గొప్ప సాక్ష్యం అటువంటి వ్యక్తి తనకున్న సంస్థాన్ని కోల్పోయాడు తన ఆస్తిపాస్తులు కోల్పోయాడు తన బిడ్డల్ని కోల్పోయాడు తనకున్నటువంటి సంపదను కోల్పోయాడు ఆఖరికి తనకున్నటువంటి ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు ఎంతో బాధ కలిగించేటువంటి కురుపులు వాటి నుంచి రక్తం వస్తూ ఉంటది చీమొస్తా ఉంటది బతికుండంగానే తన దగ్గర వాసన చూడండి తన దగ్గర ఎంతో వేదన బాధ కుల్లిపోయేటువంటి పరిస్థితి బతికున్నప్పుడే తన శరీరం కుల్లిపోయేటువంటి పరిస్థితి ఏది కూడా ఆశాజనకంగా లేనటువంటి పరిస్థితిలో యోగున్నాడు అన్నీ పోయినాయి అన్నీ పోయినాయి అన్ని గొప్పవాడు ఎంతో గొప్పవాడు అన్ని కోల్పోయాడు తనకంటూ మిగిలి ఏదైనా ఉంది అని అంటే అదొక్క ప్రాణం మాత్రమే తను ఆదరించే లోకంలో లేరు హలో నా వాయిస్ వినిపిస్తుందో బ్రదర్ వినిపిస్తుంది యోబు జీవితం మనం పరిశీలిస్తే ఆయన జీవితంలో సమస్తం కోల్పోయిన వాడుగా ఉంటాడు అన్ని పోయినాయి ఆయన దగ్గరంటూ ఈ లోకంలో ఏమీ లేదు ఆదరించే వాళ్ళు లేరు ఏమి కూడా అటువంటి ఏది కూడా తను ఆదరించేటువంటి పరిస్థితిలో లేదు కాబట్టి అటువంటి స్థితిగతుల్లో ఆయనకు మిగిలిపోయింది ఏదన్నా ఉందంటే అదొక ప్రాణం మాత్రమే శరీరము సహకరించే పరిస్థితిలో లేదు పరిస్థితులు సహకరించే పరిస్థితిలో లేవు బంధువులు భార్యలు వీళ్ళ భార్య వీళ్ళంతా కూడా సహకరించే పరిస్థితిలో లేరు ఎవరు కూడా సహకరించినటువంటి పరిస్థితిలో తన కలిగొన్నది ఏదైనా ఉంది అనంటే అదొక్క ప్రాణం మాత్రమే ఆ ప్రాణం ద్వారానే ఆ ప్రాణం ఉండడం ద్వారానే ఆ యోగు తను కోల్పోయిన దానికి రెండింతలు మళ్ళీ తిరిగి పొందుకున్నాడు అని అనుకోవచ్చు కదా నాకు జీవితంలో ఏమీ లేదు అని అనుకున్నాడు కానీ తన కలిగినది ఏంటిది ఒక ప్రాణం మాత్రమే ఆ ప్రాణం ద్వారానే ఆయన ఏం చేశాడు తిరిగి రెండింతలుగా పొందుకున్నాడు చూడండి మన జీవితంలో ఎన్నో శ్రమలు మనకు ఉండొచ్చు బాధలు మనకు ఉండొచ్చు ఇబ్బందులు మనకు ఉండొచ్చు కానీ ఈ రోజు మనం ప్రాణంతో ఉన్నాం ఈ రోజు మనం సజీవంగా ఉన్నాం అనంటే దానికి కారణము ఆ దేవుడే మనం గొప్పతనం కాదు మనం ఏదో లక్షలు సంపాదించుకుంటూ లక్షలు పోస్తూ హాస్పిటల్లో ముందులు తెచ్చుకుంటూ మింగుతూ వీటన్నిటి వల్ల మనం ఏం బతకడం లేదు డాక్టర్లు మనం బతికించడం లేదు లోకస్తులు మనల్ని బ్రతికించడం లేదు మనం తింటున్న ఆహారం మనల్ని బ్రతికించడం లేదు కేవలం దేవుని కృప మాత్రమే మనల్ని బ్రతికిస్తూ కాబట్టి మనం ప్రాణంతో ఉన్నాం ఈ ప్రాణం మనకు మిగిలిందంటే దాని అర్థం ఇంకా మనం దేవుని తెలుసుకోవాలి ఇంకా మనం దేవునికి దగ్గర అవ్వాలి ఆయన ఇంకా స్తుతించే భాగ్యం మన జీవితంలో ఇంకా మేలు జరిగే అవకాశం మనకుంది ఆ అవకాశాన్ని దేవుడు మనల్ని ప్రాణంతో ఉంచుట ద్వారా మనకు అనుగ్రహిస్తూ కాబట్టి మన దేవుడు మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఆయన దయాలుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల దేవుడు మీ మీరు ఆయన కృపగలిగిన వాడు దయాలుడని మీరు రుచి చూస్తే మీరు ఏం చేస్తారంట సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణలు అసూయను సమస్త దూషణ మాటలను మాని అంటే ఈ లోకంలో ఒకప్పుడు మన జీవితంలో ఉండేవి ఇవన్నీ దుష్టత్వం మనలో కోపం ఉండేది ఎదుటి యొక్క నాశనాన్ని మనం కోరుకునే వాళ్ళం మనం శత్రువులుగా చూసేవాళ్ళం ఎంతో మందిని ఆ దుష్టత్వం మనం మానివేస్తామంట అదే రీతిగా కపటం మోసం ఉండదంట వేషధారణ చెప్పేదొకటి చేసేదొకటి అది ఉండదంట అసూయలు దూషణ మాటలు బూతులు ఇవన్నీ కూడా మానివేస్తామంట దేవుని యొక్క దేవుడు దయాడు తెలుసుకుంటే ఇవన్నీ మనం మానివేసి చూడండి కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము పాల రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి అంటున్నాడు చూడండి ఒకప్పుడు నీవు మన మన జీవితంలో మనము ఈ లోకస్తుల వలే ఈ లోకంలో ఉన్న వాటి మీద మన జీవితాన్ని కట్టుకున్నాం ఈ లోకస్తులు గుణగణాలు కలిగి ఉన్నారో ఆ గుణగణాలే కలిగి ఉన్నాం ఎప్పుడైతే నీవు దేవుడు యేసు ప్రభు ఆ మనం తెలుసుకుంటామో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని మనం తెలుసుకుంటామో ఆ యొక్క జీవితాన్ని విడిచిపెడతాము నూతనంగా జన్మిస్తాము నూతనంగా జన్మించిన మనము ఎదగాలి చూడండి లోకంలో జన్మించిన శిశువు ఎదగాలి ఎదగనప్పుడు ఆ పిల్లవాడిలో ఏదో లోపం ఉన్నట్టు పుట్టిన శిశువు పెరగకపోతేనో బరువు పెరగకపోతేనో తినకపోతేనో ఏమవుతుంది హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుంది ఒక తన ఒక జన్యు లోపం అంటారు దాని లోపం అంటారు పెరగకుండా ఎదగట్లేదు అని అంటే కాబట్టి శిశువు ఎదు జన్మించినప్పుడు తను పాలు తాగుతూ ఎదుగుతూ ఉంటాడు క్రమంగా క్రమంగా క్రమంగా తను బలవంతుడిగా మారుతూ ఉంటాడు అదే రీతిగా దేవుని దయాళుడని తెలుసుకున్న మనం పాత జీవితాన్ని విడిచిపెట్టిన మనం పాపములో చనిపోయిన మనం నూతనంగా జన్మించినప్పుడు మనము ఎదగాలి అని చెప్తున్నాడు ఎలా ఎదగాలి అనంటే పాలవాక్యమును పాల వలన నిర్మలమైన వాక్యమను పాల చూడండి వాక్యం అనే పాల మనం ఎదగాలి ఈ వాక్యం అనే మనం ఆపేక్షించమని చెప్పి ఆ యొక్క భక్తుడు చెబుతూ ఉన్నాడు లోక ఆత్మీయంగా నూతనంగా జన్మించినప్పుడు దేవునిలో మనం ఎదగాలంటే రక్షణలో మనం ఎదగాలంటే ఏమ ఏం ఆపేక్షించమంటున్నాడంటే నిర్మలమైన వాక్యము దేవుని మాటలు ఈ వాటిని మీరు ఆపేక్షించండి ఎందుకు మాట చెప్తున్నాడంటే పేతుర భక్తుడు ఈ దేవుని మాటలు ఈ దేవుని వాక్యం ద్వారా కట్టబడే జీవితము అది ఎప్పటికీ కూడా పడిపోదు దేవుని మాటలు దేవుని మాటల ద్వారా ఎదిగే ఏ వ్యక్తైనా ఏ విశ్వాస ఎవరైనా కానీ యేసు మాటల్లో ఎదిగే ప్రతి ఒక్కరు ఎలా ఉంటారంటే చాలా బలంగా ఉంటారు ఎన్ని రాని ఎన్ని కష్టాలు రాని ఎన్ని బాధలు రాని ఎన్ని ఇరుకులు రాని ఎన్ని ఇబ్బందులు రాని తుఫానే వచ్చి పైన పడిపోయి భయపడరు బెదరరు ఎంతో బలంగా ఉంటారు ఇవి వచ్చేది నా ముందు ఎంత ఇది అనేటువంటి భావనలో ఉంటారు నేను బలవంతును ఎందుకు నేను బలవంతున్నంటే నాలో దేవుడు ఉన్నాడు నా దేవుడు ఉన్నాడు కాబట్టి నేను బలవంతును అనేటువంటి కాన్ఫిడెన్స్ తో ఉంటారు ఎటువంటి పరిస్థితి మన జీవితంలో ఎదురొచ్చినా భయపడరు బెదరరు ఇదేం చేస్తుంది నన్ను ఇదేం చేయగలుగుతుంది నన్ను నాలో ఉన్నవాడు దానికి ఆజ్ఞ అయిపోతుంది నా దగ్గరికి వస్తుందా నాలో ఉన్నవాడు దానికి ఆజ్ఞాపించకపోతే నా దగ్గరికి రాదు ఒకవేళది నా దగ్గరికి అడ్డు పెట్టగ అడ్డు దాన్ని ఎదుర్కోవడానికి నాలో బలవంతుడు ఉన్నాడు ఆయన ఎదుర్కొంటాడు అనేటువంటి తలంపులతో మనం ఉంటాం బలంగా ఉంటాం ఏం మనం పడము బెదరము కాబట్టి అదే అంటున్నాడు ఆయన అదే లూకాసు వర్తలు మన ప్రభు అంటాడు ఆరోగ్యం నలభై ఏడు నలభై ఎనిమిది నా యుద్ధకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును వాడు ఇల్లు కట్టవలని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలియుడును వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టుబడినందున దానిని కదిలింపలేకపోయేను అని మన ప్రభువు చెప్పాడు సాక్షాత్ ఎందుకంటే దేవుని వాక్యం ద్వారా కట్టబడే జీవితం ఏదైనా కానీ అది కదలదు దాని పునాది చాలా బలంగా ఉంటుందని చెప్తున్నాడు కాబట్టి మనము క్రైస్తవ జీవితాన్ని దేవుని వాక్యం ద్వారానే మనం కట్టుకోవాలి దేవుని వాక్యం ద్వారానే మనము ఆ కట్టుకోవాలి అలా కట్టుకున్నప్పుడు మనం బలవంతులుగా ఉంటాం ఏమొచ్చినా మనం భయపడం ఎప్పుడైతే దేవుని వాక్యం కాకుండా దేవుని మాటలు కాకుండా అద్భుతాలను ఆశ్చర్యాలను అయ్యో ఇవే ఏవేవో దేవుడు చేసే కార్యాలు చూసినప్పుడు మన జీవితం కట్టబడదు మన జీవితము మన జీ మనం ఆత్మీయంగా ఎదగలేము ఒక స్థాయికి వచ్చి సక్కడే ఉండిపోతాం లోపము కలిగిన వారంగా ఉంటం ఒక స్థాయికి వచ్చి ఎదగకుండా ఆగిపోయే పిల్లల్ని లోపము కలిగిన పిల్లలు అంటారు జన్యుపరమైన సమస్యలు ఉన్నాయని అంటారు అదే రీతిగా మనం కూడా దేవుని వాక్యముతో కట్టబడకపోతే దేవుని వాక్యములు ఈ లోకంలో జరిగే అద్భుతాలు ఈ లోకంలో జరిగే స్వస్థతలో లేకపోతే ఇంకో ఏమో దేవుడు చేసే కార్యాలు వీటి మీద మన జీవితాన్ని కట్టుకుంటే ఇది వీటిని బట్టి మనం ఎదగాలని అనుకుంటే మనం ఒక స్థాయికి వచ్చి ఆగిపోతాం ఇక మనం ఎదగం మన జీవితం ఎదగదు అప్పుడు మనం లోపము కలిగిన వారంగా ఉంటాం అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆయనే చెప్తున్నాడు మన ప్రభువులు కాస్త వారి ఆరోగ్యం వచనంలో అయితే నా మాటలు వినియు చేయని పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలియోను ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడను ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను అది ఆయన మాటలు వినకుండా లోకానుసారంగా కట్టుకునే వాళ్ళు ఎలా ఉంటారంట పునాది వేయక నేల మీద ఇల్లు కట్టుకునే వాడిగా ఉంటారంట ప్రవాహం దాని మీద పొడిగా కొట్టగానే అది కూలిపోతుంది అది నిలబడదు అని చెప్తున్నాడు కాబట్టి క్రైస్తవ జీవితాన్ని మనం కట్టుకోవడానికి దేవునిలో ఎదగడానికి ప్రాముఖ్యమైన పునాది ఏంటంటే దేవుని ప్రేమ ఆయన దయాలుడేని మనం రుచి చూడాలి మన పాత జీవితాన్ని విడిచిపెట్టాలి దేవుని వాక్యాన్ని మనం ఆపేక్షించాలి మూడు దశలిది ఈ మూడు దశల్లో మనం ఎదుగుతున్నప్పుడు మన ముందు ఏది ఉన్నా కూడా మనం భయపడం మనం చింతించం బెదరం ఎందుకు దేవుని వాక్యంతో కట్టుకోమంటున్నాడు ఎందుకు దేవుని వాక్యంతో మనం జీవితాలు కట్టుకుంటాయి అంత బలంగా ఉంటాయి ఎందుకు యేసు అంత వరద గాలి వడిగా కొట్టినా ఎందుకు ఆ ఇల్లు కూలిపోదని చెప్తున్నాడంటే చూడండి ఆయన హెబ్రిల్కి రాసిన పత్రికలో పౌలు గారు చెప్తారు పదకొండవ అధ్యాయ మూడవ వచ్చడంలో హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయ మూడవ వచ్చినంలో పౌలు గారు ఒక మాట రాస్తారు ఏంటంటే ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియో అందును బట్టి దృశ్యమైనది కనబడిడు పదార్థములు చే నిర్మింపబడలేదనియో విశ్వాసము చేత గ్రహించుకొని అని చెప్పి పౌరు భక్తులు రాస్తున్నారు ఏంటి నేను చెప్తున్న మాట ఏంటంటే ఈ ప్రపంచాలు ఈ భూమి ఈ సర్వ సృష్టి అంతా కూడా దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి నిర్మాణమైంది ఇవన్నీ ఎలా ఫామ్ అయినాయి భూమి ఎలా వచ్చింది ఈ సృష్టి అంతా ఎలా వచ్చిందంటే దేవుని వాక్యం వలన వచ్చినాయి అంతేగాని పదార్థములచే దృశ్యమైనది కనబడు పదార్థములొచ్చే నిర్మింపబడలేదు అంటే మనం ఇల్లు కట్టాలంటే ఇటుకలు సిమెంటు మినుము నీళ్లు ఇవన్నీ వాడతాం ఈ పదార్థాలు వాడకుండా మనం ఇల్లు కట్టలేం ఈ పదార్థాలు వాడితేనే మనం ఇల్లు కట్టగలం కానీ యశు అంటా అంట దేవుడంట ఈ సృష్టి మొత్తాన్ని పదార్థాలు ఉపయోగించలేదంట ఏ పదార్థంతో కట్టబడలేదంట ఈ సృష్టి ఆయన వాక్కు ద్వారా కట్టబడింది కాబట్టి ఈ సృష్టిని కదిలించాలంటే ఎవడి వల్ల కాదు ఈ సృష్టిని కదిలించాలంటే ఎవరు కూడా ఏమీ చేయలేరు అంత బలమైంది ఈ సృష్టి ఎందుకు అంత బలమైందంటే దేవుని వాక్యం ద్వారా కట్టబడింది కాబట్టి సృష్టి అంత బలంగా ఉంది ఈ కాబట్టి నీ నా జీవితం కూడా ఆయన వాక్యం ద్వారా కట్టబడితే మన ఈ సృష్టి ఎంత బలంగా ఉందో అలానే మన జీవితం కూడా బలంగా ఉంటుంది అని చెప్తున్నాడు మన జీవితము విశ్వాసం ద్వారానే కట్టబడాలి దేవుని వాక్యం ద్వారానే కట్టబడాలి కానీ అద్భుతముల మీద కట్టబడితే మన జీవితం నిలబడదు ఆశ్చర్యకార్యాల మీద కట్టబడితే మన జీవితం నిలబడదు స్వస్థతల మీద మన జీవితం కట్టబడితే నిలబడదు అప్పులు తీతే వాటిని బట్టి మన జీవితం కట్టబడితే నిలబడదు ఎందుకనంటే ఇవన్నీ లోకానుసారమైనవి ఇవి క్షయమైనవి కాబట్టి క్షయమైన వారిగా మనం పుట్టకూడదు అదే అంటాడు ఆయన పైతులు రాసిన మొదటి పత్రిక మొదటి అగ్గా ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి అంటే పౌరు అదే పేతుల భక్తుడు మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము దేవుని వాక్య అక్షయ బీజం నుండి పుట్టిరింపబడిన వారు అని అంటే మీరు క్షయబీజం నుండి కాక క్షయ బీజం అంటే ఏంటిది క్షయబీజం అంటే మన భాషలో అర్థం చేసుకోవాలంటే ఒకనాడు మన జీవితంలో మనం ఒకప్పుడు పాపంలో ఉన్నప్పుడు మనకు రో మనకు ఏదో రోగం వచ్చింది ఒకప్పుడు ఏసు ప్రభుత్వం తెలియని వారు మనం తెలియనప్పుడు మన జీవితంలో ఏదో సమస్య వచ్చింది దేవుడు దాని నుంచి విడిపించాడు దేవుడు దాని నుంచి విడిపించాడు అదే ఒక బీజం క్రైస్తవ జీవితానికి అనుకోవచ్చు కానీ దాని మీద బేస్ అయితే అది క్షయమైన బీజం అని అంటున్నాడు మనకు ఆరోగ్యం బాగు చేయొచ్చు మనకు ఆర్థిక ఇబ్బందులు బాగు చేయొచ్చు అది దేవుని వైపు తిరగడానికి మాత్రమే కానీ మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి అవే మాత్రం ప్రామాణికం కావు అవి క్షయమైన బీజాలు అవన్నీ అవి వాటి మీద మన జీవితం కట్టబడుతుంది నిలబడదు మన అందరం కూడా అద్భుతాలు చూసి దేవుని దగ్గరికి వచ్చిన వారమే మరి ఎంతమంది చిన్నప్పటి నుంచే ఉన్నవారు నాకే తెలియదు కానీ నేను నేనైతే అద్భుతం చూసే దేవుని దగ్గరికి వచ్చాను దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇవ్వకపోతే నన్ను స్థిరపరచకపోతే నేను నమ్మకపోయేవాడిని కానీ ఆ ఉద్యోగం ఆధారంగా చేసుకుని నేను దేవుణ్ణి సేవించట్లేదు దేవుడు ఇచ్చాడు కాబట్టి సేవించట్లేదు నేను దేవుణ్ణి తెలుసుకున్నాను యశోప్రభు యొక్క ప్రేమను తెలుసుకున్నాను ఆయన వాక్యం తెలుసుకున్నాను ఆయన నా కొరకు ఎంత త్యాగం చేశాడో అసలు ఈ సృష్టి ఎలా నడుస్తుందో ఆయన మన పట్ల కలిగిన ఉద్దేశాలు ఏంటో మనం ఎటువంటి మనం ఎందుకు వచ్చాము ఎందుకు పోతున్నాము పోయి ఎక్కడికి వెళ్తున్నాము ఇవన్నీ తెలుసుకున్నాను కాబట్టి నేను నిలబడగలిగిన నన్ను అదే ఆ ఉద్యోగం మీద బేస్ అయి ఉంటే నేను నిలబడను అది నేను అది కూడా నా జీవితంలో రుచి చూశాను నా మొట్టమొదటి జాబ్ వచ్చినప్పుడు దేవాన్ని నీకు లోబడతానని చెప్పాను దేవుడు ఉద్యోగం ఇచ్చాడు కానీ నేను నిలబడలేదు గట్టిగా మహాయితీ ఒక నెల రోజులు గుర్తుపెట్టుకున్నాను దేవుణ్ణి తర్వాత మర్చిపోయాను లోకానికో వెళ్ళిపోయాను లోకంసారంగా జీవించాను ఏ రోజు కూడా క్షయమైన బీజముల నుంచి మనం పుడితే మనము దేవునితో కొనసాగలేం అదే యోహన్స్ వార్త ఆరోగ్యంలో జరిగే సంఘటన వాళ్ళు అద్భుతాలు చూస్తారు తృప్తిగా తింటారు వాళ్ళ హృదయంలో యేసు ప్రభు గొప్ప కార్యం చేస్తున్నాడు ఆయన రాజుని చేద్దా ఈ క్షయమైన బీజాలు యోహన్స్ వార్త ఆరోగ్యంలో మనం అదే చూస్తాం యోహన్స్ వార్త ఆరోగ్యంలో ఏం జరుగుతుంది ఆయన అద్భుతాలు చేస్తాడు అక్కడ వాళ్ళు తృప్తిగా భోజనం తింటారు వాళ్ళ పరిస్థితి ఏంటిది బోధ వింటా ఉంటారు చుట్టుపక్కల ఆహారం లేదు కొన్నవే కొన్ని కొన్ని రొట్టెలు కొన్ని చాపలు ఇటువంటి స్థితిగతుల్లో వాళ్ళు ఉన్నప్పుడు అద్భుత రీతిగా తృప్తిగా భోజనం చేశారు మరి వారంతా కూడా ఆ అద్భుతాన్ని చూసి ఏసుప్రభుని వెంబడించారా అద్భుతాన్ని చూసి ఏసు ప్రభు దగ్గరికి వచ్చారా అర్థం చేసుకున్నారా చేసుకోలేదు ఆ తిన్నదంతా ఆ ఆ తిన్నదంతా ఆ అరిగిపోయింది మరుసటి రోజుకు మళ్ళీ ఆకలి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చారు ఆ రోజు ఏముడు దేవుడు ఇవ్వలేదు చూడండి క్షయమైన బీజం కట్టబడిన వారు వీళ్ళంతా అది అద్భుతం జరగకపోతే వెళ్ళిపోతారు వాళ్ళు గ్రహించిన స్థితిగతి ఏంటంటే యశుప్రభు ఎప్పుడు తినని రొట్టెలేమన్నా పెట్టాడా పెట్టలేదు ఎప్పుడు తినే రొట్టెలే ఆయన చేసే ఆయన ఎప్పుడు తినే రొట్టెలే పెట్టాడు అద్భుతంగా ఆకాశం నుంచి తీసుకొచ్చి పెట్టాడు పెట్టలేదు ఆ రొట్టెలు తిన్నవే కానీ ఆయన చెప్పే మాటలు ఎవరు చెప్పలేదు మనం జ్ఞాపకం చేసుకోవాలా మన జీవితంలో చూసే స్వస్థతలు మనం ఎప్పుడు చూడండి స్వస్థతల ఎవరు చూడని స్వస్థతలు చూస్తున్నామా అందరూ అందరూ పొందుకుంటున్నారు చాలా మంది జ్వరాలు గుండా వెళ్తారు దగ్గులు గుండా వెళ్తారు జలుబులు గుండా వెళ్తారు ప్రణాంతకమైన వ్యాధులు గుండా వెళ్తారు అనేక మంది స్వస్థపడుతున్నారు మనమే కాదు చాలా మంది స్వస్థపడుతున్నారు అనేక మంది కూడా ఈ లోకంలో ఉన్న వాళ్ళు అప్పులు తీర్చుకుంటున్నారు కానీ దేవుని దగ్గర దొరికే మాటలు ఏసుక్రీస్తు ప్రభు చెప్పే మాటలు ఈ లోకంలో ఆయన తప్ప చెప్పరు ఎక్కడ వినపడవు ఎక్కడ దొరకవు కాబట్టి వాళ్ళ జీవితాన్ని ఈ స్వస్థతల మీద అద్భుతాల మీద కట్టుకోవాలనుకున్నారు క్షయబీజం నుంచి పుట్టరు అది జరకపోయేసరికి వాళ్ళు ఏమైపోయారు వెళ్ళిపోయారు గొనుక్కుంటూ సనుక్కుంటూ వెళ్ళిపోయారు క్షయబీజం నుంచి పుట్టిన వాళ్ళు వాళ్ళు అదే తర్వాత ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన అంటాడు మీరు కూడా ఇంకా వెళ్ళిపోవాలనుకుంటున్నారా మిమ్మల్ని ఆపేదానికి ఇబ్బంది లేదు మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి అన్నప్పుడు ఆ భక్తుడు అంటాడు మేము ఎక్కడికి వెళ్ళాలా ప్రభువా నీవే నిత్య మాటలు గలవాడవు అని చెప్తాడు అంటే చూడండి ఈయన వాక్యాన్ని అర్థం చేసుకున్నాడు పేతురు ఆ జనులకు అది అర్థం కాలేదు వాళ్ళు వెళ్ళిపోయారు ఈయన వెళ్ళిపోలేదు ఈయన నిలబడ్డాడు ఎందుకు ఈ తిండి నేను తిన్నాను ఈ స్వస్థలు నేను చూశాను కానీ ఈ మాటలు నేను ఎప్పుడూ వినలేదు ఈ మాటలు చాలా గొప్పవి ఈ చాలా ఈ మాటలు చాలా బాగున్నాయి ఇవి నిత్య జీవపు మాటలు ఇవి ఇవి లోక సంబంధంగా మాటలు కాదు చెప్పే ప్రతి మాట అవన్నీ లోక సంబంధమైనవి కావు అవి నిత్య జీవానివి కాబట్టి నేను ఎక్కడికి పోవాలి ప్రభు అన్నాడు ఎందుకు నిత్య జీవం ఆయన దగ్గర తప్పింకెక్కడ ఈ లోకంలో లేదు నిత్య జీవం ఆయన ఇచ్చే తప్పింకెక్కడ ఎవరు ఇవ్వలేరు నేనే మార్గం నేనే జీవం నేనే సత్యం అని ఏసు ప్రభు చెప్పాడు నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకం రాలేరని చెప్పాడు నీ ఆయన మన ఈ లోక పాపములు సమస్త మానవాళి పాపముల కోసం వచ్చి చనిపోయారు అని రాయించబడింది ఒక ఏసు కొరకే ఏ దేవుడు కానీ ఏ దేవత కానీ ఈ లోకంలో ఎవరు కూడా రాయించలేదు మనుషుల పాపాల కొరకు చచ్చిపోలేదు మనుషుల పాపాల కొరకు యుద్ధాలు చేయలేదు మనుషుల పాపాల కొరకు బలవ్వలేదు ఒక్క ఏసు మాత్రమే చేశాడు కాబట్టి ఆయన మాత్రమే నిత్య జీవం ఇవ్వగలడు ఇది అక్షయమైన బీజం నుంచి పుట్టడం అంటే ఆయన మాత్రమే మన పాపాల నుంచి విడిపించగలడు ఆయన మాత్రమే మనకు మోక్షం పరలోకం ఇవ్వగలడు ఇది అక్షయమైన బీజం క్షయమైన బీజం ఏమిచ్చాడు స్వస్థ వచ్చిందా రాలేదా ఇవి క్షయమైన బీజాలు కాబట్టి క్షయమైన బీజం మీద మనం మోలిస్తే క్షయమైన బీజం ద్వారా మన విశ్వాస జీవితాన్ని కట్టాలనుకుంటే అది కూలిపోతుంది పేక మేడలా అదే అక్షయమైన బీజం నుంచి మనం మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే ఆ అక్షయమైన బీజము దేవుని వాక్యము ఆ వాక్యము అంటాడు యోహన్ సువార్త పదిహేడో అధ్యాయం పదిహేడో వచనంలో యేసుక్రీస్తు ప్రవారు ప్రార్థన చేస్తూ అంటారు సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము అని చెప్పి చెప్తాడు కాబట్టి మన జీవితము దేవుని వాక్యంతో కట్టబడ కట్టబడాలి అది సత్యము అంటే మన జీవితం సత్యంలో కట్టబడాలి అది బలంగా ఉంటది తక్యం మీద కట్టబడేది ఏదైనా నిజం మీద కట్టబడేది ఏదైనా బలంగా ఉంటుంది అలా కాకుండా క్షయమైన వాటి మీద కట్టబడే జీవితము అది కూలిపోతుంది అది నిలబడదు కాదే మన ప్రభు చెప్తా ఉన్నాడు ఆయన పైతృభక్తుడు చెప్తా ఉన్నాడు ఏమనంటే నిర్మలమైన వాక్యం పాలన మీరు ఆపేక్షించండి ఆ వాక్యాన్ని మీరు ధ్యానించండి ఆ వాక్యం కొరకు ప్రయాస ఆ వాక్యాన్ని మీరు పాటించండి ఆయన నిత్యజీవమైన మాటలు ఈ లోక సంబంధమైనవి కావు ఆ వాక్యం ఏం చెప్తాదంటే ఈ లోకంలో శ్రమలు వస్తాయి అని చెప్తాది దేవుని వాక్యం లోకంలో ఈ రోజు క్షయమైన బీజాలు ఉన్నాయి ఈ క్షయమైన బీజాలు ఏం చెప్తాయి అంటే నీ సమస్యలన్నీ వెళ్లిపోతాయి నీ అనారోగ్యాలన్నీ వెళ్లిపోతాయి నీ బాధలన్నీ వెళ్లిపోతాయి నీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయి నీ అంగళార్పు నాట్యం అవుతుందని చెప్తాయి ఈ లోక క్షయమైన బీజాలు కాని అక్షయమైన బీజం ఎలా ఉంటుందంటే నీకు శ్రమలు వస్తాయి నికు బాధలు వస్తాయి నీకు నిందలు వస్తాయి నీకు అవమానాలు వస్తాయి అయినా గాని నువ్వు నిలబడితే నీకు పరలోక రాజ్యం వస్తుంది నీకు జీవ కిరీటం వస్తుంది నువ్వు అధికంగా మహిమ పొందుకుంటావు నువ్వు అధికంగా ధనాన్ని సంపాదించుకుంటావు నువ్వెంతో గొప్పవాడివిగా పరలోక రాజ్యంలో ఉంటావు అని చెప్పి అక్షయమైన వాక్యం చెప్తావు లోకంలో నిన్ను ఎగతాలు చేసిన వాళ్ళంతా నిన్ను నిన్ను దేవుడు ఉన్నతంగా పెట్టబోతున్నాడు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు దేవుడు నీకు ఫైవ్ స్టార్ బిల్డింగ్ ఇవ్వబోతున్నాడు దేవుడు నీకు కారు నిన్ను చూసిన వాళ్ళంతా సిగ్గు ఈ క్షయమైన బీజాలు చెప్తాయి కానీ అక్షయమైన బీజము అలా ఉండదు కాబట్టి అక్షయమైన బీజం నుంచి మనం పుట్టిన వారం మనం పడిపోము మనం బెదరము మనం చెదరము దేవుని నిలబడతాం శ్రమల్లో బాధల్లో ఇబ్బందుల్లో అన్నిటిలో నిలబడతాం దేవుడికి సమస్తం సాధ్యమని తెలుసుకుంటాం దేవుడి కొరకు నిరీక్షిస్తాం దేవుని కొరకు ఎదురు చూస్తాం కాబట్టి ఈ నిర్మలమైన వాక్యం అనే పాలని పితృభక్త ఆపేక్షించమన్నాడు వాటి ద్వారానే ఎదగమన్నాడు ఆ వాక్యంతోనే మీ జీవితాన్ని కట్టుకోమన్నాడు ఆ వాక్యం ద్వారానే మీరు ఉన్నత స్థితికి ఎదగమన్నాడు తప్ప ఈ లోక సంబంధం చూసి మీరు ఎదగొద్దని చెప్పాడు కాబట్టి దేవుని వాక్యాన్ని మనం పాటించాలి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి దానితో మన జీవితాన్ని కట్టుకోవాలి శ్రమే ఇబ్బందే దేవుని వాక్యంతో వెళ్తున్నప్పుడు దేవుని వాక్యానుసారంగా మనం ఉంటున్నప్పుడు మన జీవితాల్లో శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి నిజమే శత్రువుని ప్రేమించమంటాడు దేవుడు నిన్ను శప్పించవలను కూడా దీవించమంటాడు యేసుప్రభు వాళ్ళ కొరకు ప్రార్థన చేయమంటాడు ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించమంటాడు దూషణ మాట్లు వద్దంటాడు ద్వేషించొద్దంటాడు మొహపు చూపలు ఇవన్నీ ఎవరికి కష్టంగా ఉంటాయంటే శరీరకులకు కష్టంగా ఉంటాయి ఆ క్షయమైన బీజంలో పుట్టిన వాళ్ళు అంటే శరీరానుసారులు ఎలా ఉంటారంటే శరీరానికి ఏం లాభం వచ్చిందని చూసుకుంటూ ఉంటారు శరీరాన్ని సుఖపెట్టుకోవాలని చూసుకుంటూ ఉంటారు కానీ ఆత్మానుసారులు వాళ్ళు చేసే ప్రతి పని ద్వారా ఆత్మ బలపడ ఆత్మకి ఏం లాభం వస్తుందని చూస్తూ ఉంటారు ఈ పని నేను చేస్తున్నాను దీనివల్ల నా ఆత్మకు ఎంత లాభం ఈ అవమానం నేను పొందుతున్నాను దీనివల్ల నా ఆత్మకు ఎంత లాభం ఇది నా శరీరం దెబ్బతిన్నా పర్వాలేదు నా ఆత్మకు ఎంతో ఆదాయం వస్తా ఉంది నా ఆత్మకు ఎంతో సంపద ఉంది అని చెప్పి ఈ ఆత్మను బలపరుచుకునే వాళ్ళ ఆత్మానుసారులు ఆత్మానుసారులు అంటే ఆత్మ గురించి ఆలోచించేవాళ్ళు అది చేసే ప్రతి పని కూడా ఆత్మను బలపరుచుకోవడానికే ఉంటుంది ప్రతి పొందే ప్రతి అవమానం కూడా ఆత్మను బలపరుస్తున్నామని పొందుతూ ఉంటారు సహించే ప్రతి మాట కూడా ఆత్మను బలపరుచుకోవడానికే సహిస్తుందాం అనుకుంటారు అదే శరీరానుసారులు ఈ శరీరానికి ఏమొస్తుంది యశుప్రభు దగ్గరికి వస్తున్నాను యేసుప్రభు ఏమిస్తాడు యేసుప్రభు ఏం చేస్తాడు అని చెప్పి ఈ శరీరానికి శరీరానికి ఏమొస్తుంది ఏ రూపకంగా వస్తుంది సుఖం వస్తుందా బిల్డింగ్ వస్తుందా కారు వస్తుందా ఏమొస్తుంది యేసుప్రభు దగ్గరికి వస్తే అని శరీరం కానీ దృష్టి పెడతారు శరీరానికి ఏం బెనిఫిట్ అని చూసుకుంటారు కానీ ఆత్మానుసారులు ఆత్మకేం బెనిఫిట్ అని శరీరానికి సుఖ పెట్టుకునే వాళ్ళు దేవుని వాక్యాన్ని పాటించలేరు దేవుని వాక్యం వాళ్ళకి అర్థం కాదు దేవుని వాళ్ళకి వాళ్ళకి చాలా కష్టంగా ఉంటది కానీ ఆత్మను ఆత్మ గురించి ఆలోచించే వాళ్ళకి ఇది చాలా సింపుల్ గా ఉంటుంది ఎందుకంటే ఎవడన్నా ఒకటి అనుకోండి ఇది నాకు ఇది సంతోషం ఇది భాగ్యం అని ఎంచుకుంటాడు ఎవరైనా ఇది భాగ్యం అని ఎంచుకుంటాడు ప్రభు నిమిత్తం ఎంతో గొప్ప ధన్యత కాబట్టి మనం అక్షయమైన బీజం నుంచి రావాలి అక్షయ బీజం నుంచి మన జీవితాలు ఎదగాలి అని చెప్పి చెప్తూ ఉన్నాడు అక్షయ బీజం మీద మనం కట్టుకోవాలని చెప్తున్నాడు దేవుని వాక్యం మీద మన జీవితాలు కట్టుకోవాలని చెప్తున్నాడు కాబట్టి రాత్రికాలం మనం పరిశీలించుకోవాలా మనం దేవుని వాక్యానికి ఎంతగా విధేదో చెబుతూ ఆయన ప్రేమ ఆయన దయాలుడని గుర్తెరిగి మన జీవితాలు మార్చుకొని ఆ పాలని మనం ఎంతవరకు ఆపేక్షిస్తూ ఉన్నాం చూడండి ఆయన ఈ రోజు మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే రప్పిపుచ్చుకునే వారంగా ఉంటాం దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు లేకపోతే దేవుని మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనం సమర్థించుకుంటూ ఉంటాం నాలో ఏ తప్పు లేదు నాలో ఏ దోషం లేదని అనుకుంటూ ఉంటాం అప్పుడు మన హృదయంలో వాక్యం పనిచేయదు పైపెచ్చు మన తలంపులు ఎలా ఉంటాయంటే ఓ ఈ రోజునేం పడే శ్రమలు ఈ రోజునేం పడే బాధలు ఇవన్నీ దేవుని నిమిత్తమే దేవుని కొరకే అనుకుంటా ఉంటాం వాళ్ళకేం తెలుసు వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు ఇష్టానుసారంగా చెప్పుకుంటున్నారు అని చెప్పి ఉంటాం కానీ దేవుని వాక్యాన్ని మనం విధేయత చూపించాలా మన జీవితాలు మనం పరిశీలించుకోవాలా సవులు అదే చేశాడు సవులేమనుకుంటున్నాడంటే సమయాల గ్రంథం మొదటి సమ సమయల గ్రంథం మొదటి అధ్యాయము సమయలు మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై వచనంలో సమయంలో మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి ఇరవై వచనాల్లో ఉంటుంది సవులు ఆయన ఏం చెప్పాడంటే దేవుడు సమస్తాన్ని నాశనం చేయమన్నాడు సమస్తాన్ని నాశనం చేయమంటే సవులు పని చేయకుండా కొన్నిటిని తీసుకొని వచ్చాడు కొన్నిటిని తీసుకొని వస్తే సమూయలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు అందుకు సౌల్ ఆ నేను యహోవా మాట విని యహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేఖ్యులైన రాజైన అగగును తీసుకొని వచ్చితిని కానీ అమాలేఖిలను నిర్మూలన చేసి అయితే గిల్గాలులో నీ దేవుడని యహోవాకు బలి అర్పించుటకు అర్పించుటకై జనులు సపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చినని సమూహ్యతో చెప్పాను ఇనేమనుకుంటున్నాడంటే దేశప్రభు దేవుడు అక్కడ సమస్తం సర్వనాశనం చేసి రమ్మంటే ఆయనకు బలి ఇవ్వడానికని కొన్ని తీసుకొని వచ్చాడంటే గోరెల్లోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చాడంటే ముఖ్యమైన వాటిని తీసుకొచ్చి బలి ఇస్తున్నాను దేవునికి ఇది ఎంతో ఇంపైనదని అనుకుంటున్నాడంట కానీ ఆయన అన్నాడు తర్వాత అందుకు సమూయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను ఆయన సంతోషించున ఆలోచించము బలి అర్పించట కంటే ఆజ్ఞని గై కొనటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము అని చెప్పి చెప్పాడు నువ్వు బలి అర్పిస్తున్నాను అనుకుంటున్నావు ఇదేదో శ్రేష్టమైంది అనుకుంటున్నావు ఇదేదో దేవునికి ఇష్టమైంది అనుకుంటున్నావు నేనేదో దేవునికి చేస్తున్నాను అనుకుంటున్నావు ఇది కాదు ఇది కాదు నువ్వు బలి అర్పించటం ఆయన మాట ఆయన ఆజ్ఞని గై ఎంతో శ్రేష్ట పొట్టేళ్ల కొవ్వు మాట వినుట శ్రేష్టం అని చెప్తున్నాడు నీ బలిలో అవసరం లేదు నీ పొట్టెల్లో కొవ్వు అవసరం లేదు నువ్వు మాట వినకుండా నువ్వు ఏం చేసి ఏం ఉపయోగం ఇవే దేవుడిని అడిగాడా ఇవే దేవుడు కోరుకుంటున్నాడా కాదు కదా నా మాట వినకుండా నువ్వు ఇవన్నీ చేసి ఏం చేద్దామని అని చెప్పి సౌళ్ళతో సమూహ సమూహుల ప్రవక్త అంటూ ఉన్నాడు తాను సెలవిచ్చినాగ్ని ఒకడు గైకొనుట వలన యొహోబా సంతోషించినట్లు ఒకడు దహన బల్లర్పించటం వలన ఆయనను సంతోషించిన ఒకడు మాట వింటే దేవుడు సంతోషిస్త పడతాడు తప్ప వల్లర్పిస్తే సంతోషించడు బల్లర్పిస్తే దేవుడు ఆనందంగా ఉండడు చూడండి ఆయన చేసిన తప్పుకి ఆయన రాజు పదవే పోయింది ఆయన పదవే వెళ్ళిపోయింది ఆయన దేవునికి దూరమైపోయాడు మరి ఈరోజు మనం ఎన్నిసార్లు దేవుని వాక్యానికి అవిదేత చూపిస్తా ఉన్నాము మనం అనుకుంటా ఉంటాం ఏంటో తెలుసా నేను కష్టపడుతున్నాను నేను ప్రయాస పడుతున్నాను నేను దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నాను నేను దేవుని కొరకు కానుకలు ఇస్తా ఉన్నాను లోకంలో చాలా మంది అనుకుంటారు ఈ ఒక్క చిన్న బలహీనత దేవుడు చూసి చూడట్టు వదిలేస్తాళ్లే ఈ చిన్న బలహీనత దేవుడు వదిలేస్తాళ్లే దేవుడు క్షమిస్తాళ్లే దేవుడు కరుణిస్తాడే అని మనల్ని మనం సమర్థించుకుంటున్నాం తప్ప కానీ నిజంగా దేవుని వాక్యం చదివితే హృదయంలో నెమ్మది ఉండదు సమాధానం ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న మాట తప్పిపోతేనే ఆయన రాజపదం నుంచి దేవుడు అక్కడ మరి ఈ రోజేమో మనల్ని మనం సమర్థించుకుంటూ మనకి ఇంకా ఎంతో నష్టాన్ని మనం చేకూర్చుకుంటా ఉన్నాం ఇంకా ఎంతో ఎంతో నష్టాన్ని మనం చేకూర్చుకుంటా ఉన్నాం ఆయన మాటలు వినకుండా సమర్థించుకుంటూ మన జీవితాలని మనమే పాడు చేసుకుంటున్న వరంగా ఆయన చిత్తం ఆయన ఉద్దేశం మన జీవితంలో జరగకుండా మన జీవితంలో నెరవేరకుండా మనం చేసుకుంటా ఉన్నాం చెప్పాడు ఆయన అంటూ ఆయన చెప్తూ ఉంటాడు కదా ఆయన పరలోక ప్రార్థన గురించి చేస్తూ ఆయన పరలోక ప్రార్థనలు చేస్తూ తండ్రి ని చిత్తము పరలోకంలో నెరవేరినట్లుగా భూమి మీద కూడా నెరవేరాలి అని చెప్పి చేస్తా ఉంటాడు చూడండి ఆ ప్రార్థన చాలా మంది చేస్తా ఉంటారు విశ్వ్రభు చెప్పాడు ఈ ప్రార్థన చేయాలని కొన్ని డినామినేషన్స్ ఈ ప్రార్థన చేస్తా ఉంటారు ఎవరైనా సరే ప్రార్థన చేసేటప్పుడు ఈ భూలోకంలో ఆ పరలోకంలో నీ చిత్తం నెరవేరినట్లుగా భూలోకంలోను నా జీవితంలోనూ నెరవేరుగా నెరవేరు నెరవేరాలి నెరవేరునుగా కని ప్రార్థన చేస్తారా చెయ్యరు కాబట్టి ఆయన చిత్తము మన పట్ల ప్రత్యేకమైన వారం మనం దేవునికి కాబట్టి ఆయన చిత్తం మన పట్ల ఒకటి ఉంటుంది ఆయన ప్రణాళిక మన పట్ల ఒకటి ఉంటుంది దేవుడు కూడా ఆయన సౌలుని శాశ్వతమైన రాజుగా ఉంచుకోవాలని ఏర్పరచుకున్నాడు అక్కడ రాయబడి మాటల్లోనే అనుకున్నాడు కానీ ఈ వ్యక్తి నాకు తిరుగుబాటు చేశాడు పైపెచ్చేమనుకుంటున్నాడు నేను దేవుని సేవ చేస్తానని అనుకుంటున్నాడు తిరుగుబాటు చేయటం ఒక తప్పు సమర్థించుకోవటం ఇంకో తప్పు ఈ రీతిగా దేవునికి అంగీకారంగా ఆ సౌలు లేడు అందుకే వచ్చి చెప్పాడు నీ బలులు కన్నా నీ అర్పణల కన్నా ఆ పొట్టేళ్ల కొవ్వు కన్నా దేవుని ఆజ్ఞ ఆజ్ఞ పాటించడం ఆయన మాట వినటం శ్రేష్టం కాబట్టి ఆయన మాట వినడమే శ్రేష్టం మనం ఎన్ని చేసినా ఎంత ప్రయాసపడినా ఎన్ని ఊర్లు తిరిగినా ఎక్కడేం చేసినా కానీ దేవుని మాట వినకపోతే దేవుని మాటకు లోబడకపోతే మనము దేవునికి అంగీకారమైన వారము కాము దేవునికి ఇష్టమైన వారము కాము మనల్ని మనం సమర్థించుకుంటే ఇన్ని చేస్తున్నాను కదా దేవుడికి ఒకటైన సహించడా ఒకటన భరించడా అని కూడా అది అనుకున్నాడు ఎంతమందిని చంపేశాను కదా ఒక్క గొర్రె పిల్లని తీసుకొస్తే దేవుడు అనుకున్నాడు సౌలు కానీ దేవుడు ఇష్టపడలేదు తొలగించడు ఆ సౌలు రోజు మరి ఈ మాటలు వింటున్నప్పుడు మనకి మనకు భయం రావాలి ఈరోజు నేను ఎన్నో విషయాలు ఇట్లా అనుకుంటున్నాను కదా ఎన్నో విషయాలు నేను చేస్తున్నాను కదా కాబట్టి మనలో బలహీనత ప్రభు దగ్గర ఒప్పుకోవాలి మనలో బలహీనత ఉంటే ప్రభు దగ్గర స్పష్టత పడాలి దాన్ని జయించడానికి ప్రభు సహాయం కోరాలి గాని మనం ఎప్పటికీ కూడా మనం మన మన యొక్క తప్పుల్ని సమర్థించుకోకూడదు అలా సమర్థించుకున్నప్పుడు దేవుడికి మనం ఇష్టమైన వారం కాము దేవుడు సౌలుల్ని రాజుగా ఎంచుకున్నాడు ఆయన ఇష్టంగా లేకపోయేసరికి ఇంకొకరిని ఎంచుకోవాల్సి వచ్చింది అదే రీతిగా మనం కూడా దేవునికి అంగీకారంగా లేనప్పుడు మనల్ని మనం సమర్థించుకుంటున్నప్పుడు మనం కూడా మన పరిచర్య కూడా దేవుడు వేరే వాళ్ళకు అప్పగిస్తాడు మన ప్రణాళికలు దేవుడు ట్రాన్స్ఫర్ చేసేస్తాడు మన ద్వారా జరిగించాల్సిన వేరే వాళ్ళ ద్వారా జరుగుతూ ఉంటాయి మనం చేయాల్సిన కార్యాలు వేరే వాళ్ళ ద్వారా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనము అనునిత్యము ఈ నిర్మలమైన వాక్యాన్ని మనం ఆపేక్షించాలి బైబుల్లో ఎంతో మంది గొప్ప గొప్ప భక్తులు కనపడతారు దేవుని వాక్యం కొరకు రోషంగా నిలబడిన వారు చూడండి ఆ సంబ గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగో వచనంలో మనకు తెలిసినటువంటి మాట అంతట సింహాసనంలోని సూచితని వాటి మీద ఆశంలో ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిను మరియు క్రూర మృగణం దాని ప్రతిమకైన నువ్వు నమస్కారము చేయక తమ నొసల్ల ఎందుగాని చేతుల ఎందుగాని దాని ముద్ర వేయించుకొనని వారిని ఏసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును స్థిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను సోచితిని అని చెప్పి మహానుభక్తుడు చెప్తూ ఉన్నాడు ఎవరిని చూసారంటే ఆయన అక్కడ ఏసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనం చేయబడ్డవారు వీళ్ళంతా కూడా దేవుని వాక్యము నిమిత్తం తమ తలలు తెగించుకున్న వాళ్ళు తమ తలలు తెగుతాయి తమ ప్రాణాలు పోతాయి మేము చచ్చిపోతాము అని తెలిసి కూడా వాళ్ళు వెనకడుగు వేయలేదు వాళ్ళు సాక్ష్యం నిమిత్తం యేసు ప్రభు నిమిత్తం వాక్యం నిమిత్తం చచ్చిపోవడానికి సిద్ధపడ్డారు చచ్చిపోయారు ఎంతో మంది ఉన్నారు భక్తులు ఈ పాత నిబంధనలోనే కానీ ఎంతో మంది కొత్త నిబంధనలు ఒక యోహాన్ని తప్ప ఆ యూహాన్ని కూడా ఎన్నో శ్రమలు అనుభవించిన వాడే అయితే సహజ మరణం పొందాడు మిగతా మిగతా పుస్తలంతా కూడా వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళంతా కూడా వాళ్ళంతా కూడా చంపబడిన వాళ్ళే వాళ్ళ తర్వాత వచ్చిన ఎంతో ఎంతో మంది మిషనరీస్ కూడా చంపబడ్డ దేవుని వాక్యం నిమిత్తం వాళ్ళ జీవితాలనే త్యాగం చేసుకున్నారు వాళ్ళ ప్రాణాలే అర్పించుకున్నారు చూడండి ఈ రోజు మనం దేవుని వాక్యం నిమిత్తం తగ్గించుకోగలుగుతున్నామా ఒక అబద్ధం మానేస్తున్నామా ఏం చేయగలుగుతున్నాం దేవుని వాక్యం కొరకు వాళ్ళు ప్రాణాలే ఇచ్చేశారు మరి మనం మన పరిస్థితి ఒక అబద్ధం ఆడకుండా గమ్ముకుంటున్నామా ఒకరిని కోపడకుండా గమ్ముకుంటున్నామా ఒకరు మనం దూషించినప్పుడు వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నామా మన శత్రువుల్ని మనం ప్రేమించేటువంటి పరిస్థితి మనలో ఉందా ఆయన వాక్యం నిమిత్తం చంపబడిన దాకా అవసరం లేదు హింసల దాకా అవసరం లేదు ఈ చిన్న చిన్నవైన మన జీవితంలో మనం చేయగలుగుతున్నాము దేవుని వాక్యం నిమిత్తం చూడండి ఆనాటి భక్తులు ఎక్కడా మనం ఎక్కడా వాళ్ళెక్కడా మనం ఎక్కడా కాబట్టి మనల్ని మనం అనునిత్యం పరిశీలించుకోవాలి అదే చెప్తున్నాడు వాళ్ళు దేవుని వాక్యమంత ప్రాణాలే ఇచ్చేస్తారు మరి మనం ఒక చిన్న అబద్ధాన్ని మానలేకపోతా ఒక చిన్న చెడు అలవాటు మానలేకపోతా ఒక చిన్న దేవునికి వ్యతిరేకమైన కార్యాలు విడిచిపెట్టలేకపోతున్నాం మనల్ని మనం తగ్గించుకోలేకపోతా ఉన్నాం గర్వాన్ని విడిచిపెట్టలేకపోతా ఉన్నాం ద్వేషాన్ని విడిచిపెట్టలేకపోతా చూడండి వాళ్ళకి మనకి పోలిక వేస్తే ఎక్కడ దిగుతాం మనం వాళ్ళతోటి మన జీవితం ఎక్కడ మన మన విశ్వాస జీవితము ఎక్కడ కనిపిస్తూ ఉంది ఎక్కడ ఉంది లేదు కదా వాళ్ళతో మనకు ఏ మాత్రం కూడా పోలిక లేదు వాళ్ళతో మనకి ఏ మాత్రం కూడా సంబంధం లేదు వాళ్ళకి మనకి ఏ మాత్రం కూడా సారూప్యత లేదు నాకు భక్తులు అలా ఉన్నారు ఎందుకంటే వాక్యం ద్వారా వాళ్ళు ఎదిగిన వారు కాబట్టి ఈరోజు మనం వాక్యం ద్వారా ఎదిగిన వాళ్ళము కావు వాక్యం ద్వారా ఎదిగితే మనం అన్ని చేస్తాం మనం స్థిరంగా నిలబడతాం మనం చింతించం దుఃఖించం నిలబడతాం దీని ఎంతకైనా సరే తెగిస్తాం ఎవరైనా సరే ఏమైనా చేయని మనం అయితే వాక్యానుసారంగా ఉండడానికి ప్రయత్నిస్తాం కానీ అలా మనం లేము అంటే దానికి అర్థం చూడండి మనం అక్షయంగా ఇంకా క్షయమైన వాటి కొరకు మనం ప్రయాసపడుతున్నాం అని అర్థం దేవుని వాక్యంని దేవుని కొరకు వెళ్తున్నాం కానీ ఆయన పూర్తిగా ఆయన దయాలుడైన మనం రుచి చూడని వారము అని అర్థం కాబట్టి దేవుడు మనం బలులు అర్పిస్తాను మన ప్రార్థనలు చేస్తాను మనం చేయాలి చేయకూడదు చేయడం తప్పని నేను చెప్పను అది చాలా తప్పది కానీ ఇది చేయకూడదు అది మాత్రమే చేయాలని కూడా నేను చెప్పను ఎందుకంటే ఇది ఎంతకైతే మనం చేస్తా ఉంటామో అంతకంతకు అంతకు రెట్టింపుగా మనం దేవుని వాక్యానికి విధేయత చూపగలి చూపించగలిగిన వారంగా మనం ఉంటా ఉన్నాం ఇంకంతగా మనం ఎక్కువ విధేయత దేవుని వాక్యానికి చూపించాలి దేవుని వాక్యానికి లోబడాలి మన జీవితాలు దేవుని వాక్యం మీద కట్టుకోవాలి అంతేగాని ఈ లోక సంబంధమైన ఈ లోక సంబంధమైన కార్యాల మీద లోక సంబంధమైన క్రియల మీద ఈ లోక సంబంధం కూడా అద్భుతాల మీద స్వస్థతల మీద వీటి మీద మన జీవితం కట్టుకుంటే అది ఏ రోజు ఏదో ఒక రోజు కూలిపోతుంది ఈ రోజు ఆహారం తింటాం రేపు ఆహారం రేపు మళ్ళీ ఆకలి అవుతుంది ఈ రోజు మనకు అనారోగ్యం వస్తుంది దేవుడు స్వస్థపరుస్తాడు రేపు మళ్ళీ ఎప్పుడు అనారోగ్యం వస్తుంది రాకుండా ఏం మానదు ఈ రోజు మనకు సమస్యలు తీరినాయి రేపు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటది సమస్యలు రావు ఇబ్బందులు రావని ఎక్కడా చెప్పబడలేదు బైబిల్లో ఎక్కడా లేవు ఇవన్నీ లోక మనుషులు పుట్టించిన బోధలు అవన్నీ దేవుని వాక్యం లేదు రోజు అన్ని లగతాలు చేస్తా ఉంటారు దేవుని మాటల్ని క్రైస్తవుడు తనలో ఉన్నటువంటి లోపాలని చెప్పుకోవడం లేకపోతే అనారోగ్యం ఉందని చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు ఎందుకో తెలుసా నీ యేసుప్రభు అన్ని స్వతంతలు చేశారు కదా నువ్వు వేసుప్రభు నమ్ముకునే నీలో ఎందుకు ఈ రోగం ఉందంటాడు ఇట్లానే మాట్లాడతారు ఆ రోజు చేస్తూ ప్రభు ఎందుకు స్వస్థలు చేశాడు ఆ రోజు చేస్తూ ప్రభు ఎందుకు అంత అద్భుతాలు చేశాడు చనిపోయిన వారిని లేపాడు ఆయన మాటలు వినాలి ఆయన మాటలు వినాలి ఆయన మాట వింటేనే కదా అందరూ చెప్తారు మాటలు ఈ రోజులు అన్నిలు కూడా సువార్త ఈ లోకస్తులు దేవునికి విరోధంగా ఉండే వాళ్ళు మతోన్మాదులు వాళ్ళ మాటలు వినండి వాళ్ళ వీడియోలు చూడండి ఎంత కన్వీనియంట్ గా దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తారు ఎంత తెలివి వాడతారు క్రైస్తవులకు లేదా తెలివి క్రైస్తవ సేవకులకు తెలివి లేదు అంత తెలివిగా వాక్యం చెప్పి క్రైస్తవం అంటే లాగేదో తెలివితేట లేవు కానీ ఒక మతోన్మాదులకు ఉంటుంది తెలివి వాళ్ళంత చాకచక్యంగా చెప్తారు ఈ వాక్యం తప్పు యేసుప్రభు ఇలాంటి వాడు అసలు ఇలాంటి వాడు దేవుడేనా ఇలాంటి వాడు అసలు ఎలా దేవుడు అవుతాడు అంత చాకచక్యంగా చెప్పి దేవుని మీద ద్వేషాన్ని నూరికొస్తా ఉన్నారు చూడండి వాళ్ళు మాటలు చెప్తున్నారు వాళ్ళు అనేక మందిని వ్యతిరేకంగా తిప్పుతున్నారు మనం కూడా మాటలు చెప్తున్నాం అనేక కొంతమందిని లాభగలుగుతున్నాం వాళ్ళ వల్లే వీళ్ళు వీళ్ళు అన్నట్టు ఎక్కడ తేడా వస్తుందంటే మాటల్లో ఎప్పుడు మాటలు నమ్మదగినవిగా ఉంటాయి మాటలు ఈ మాటలు నిజమైనవని ఎప్పుడు నమ్ముతాడంటే అద్భుతాలు జరిగినప్పుడు ఏం చేయగలడు యేసుప్రభు ఈ లోకస్తులు చేయలేరు కదా ఎవరు చేయలేరు కాబట్టి యేసుప్రభు అద్భుతాలు చేశాడు ఆయన మాటలు ఎందు లక్ష్యం ఉంచాలని అవన్నీ చేశాడు ఆయన ఆ విషయం ఈ లోకస్తులకు అర్థం కాదు ఈ పాస్టర్లకు అర్థం కాదు దేవుడు స్వస్థలు చేస్తాడు అద్భుతాలు చేస్తాడు ఎంతో తీసుకొని వస్తారు దేవుడు చేయకపోతే వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అంత మందికి స్ప్రెడ్ చేస్తారు ఒక బాగు పడినోడు దేవుని దగ్గర స్వస్థ పడినాడు వంద మందికి చెప్పడు పోతాడు కాన్ వస్తాడు గమ్ముకుంటాడు తన సాక్ష్యాన్ని పంచుకోడు అందరి దగ్గరికి వెళ్ళి చెప్పడు కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చి జరగకుండా వెనక్కి వెళ్ళే వాళ్ళు ఎంతమందికి చెప్తారు ఎంతమందికి చెప్తారు నేను పలానా చర్చికి వెళ్ళాను వాళ్ళ ఇటు చెప్పారు జరగలేదు అదంతా అబద్ధం మోస్తమని చెప్తారు ఎంతమందికి చెప్తారు బోగస్ అంటారు విజృంభిచ్చి చెప్తారు వాళ్ళు కానీ దేవుని దగ్గరికి వచ్చి ఆయన ప్రేమను రుచి చూసిన వాళ్ళు మాత్రం ఆయన గురించి చెప్పరు ఆయన గురించి ప్రకటించరు కాబట్టి ఎందుకు ఇవన్నీ చెప్తూ ఉన్నానంటే దేవుని వాక్యం ద్వారా మన జీవితాన్ని కట్టుకోవాలి దేవుని వాక్యం ద్వారా మనం మన రక్షణ విషయంలో మనం ఎదగాలి అని పేతృభక్తులు చెప్తా ఉన్నాడు ఎప్పుడు మనం ఆ రీతిగా దేవుని వాక్యాన్ని ఆపేక్షిస్తామో అనంటే దేవుడు దయాళుడు ప్రభు దయాలుడని మనం రుచి చూసినప్పుడు ఆయన శక్తిని మనం రుచి చూసినప్పుడు ఆయన మన ఆయన ప్రాణ త్యాగాన్ని ఆయన మరణాన్ని ఎందుకు ఆయన మరణించడో రుచి చూసినప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడో మనకు అర్థమైనప్పుడు అప్పుడు మనం మనల్ని తగ్గించుకుంటాం మనల్ని మనం మన పాప జీవితాన్ని పాత జీవితాన్ని విడిచిపెడతాం దేవుని వాక్యంతో మన జీవితాన్ని కట్టుకుంటాం ఎందుకంటే వాక్యమే సత్యం అని చెప్పాడు ఈ క్షయమైన వాటికి ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనం ప్రభు దగ్గరికి వస్తే వాటి మీద మనం విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలనుకుంటే మన జీవితము ఏదో ఒక రోజు కూలిపోక తప్పదు మన విశ్వాస జీవితం ఏదో ఒక రోజు పడిపోక తప్పదు మళ్ళా అవిశ్వాసం రాక తప్పదు దుష్టుడు పడగొట్టకుండా ఏమీ ఉండడు అని దేవుని వాక్యం కాబట్టి మనము దేవుని వాక్యంతో కట్టుకుంటున్నామా లేదా ఈ యొక్క రోగ సంబంధమైన వాటి మీద మనం యొక్క జీవితాన్ని కట్టుకుంటున్నామా జరగనప్పుడు బాధపడుతున్నాం జరిగినప్పుడు సంతోషిస్తున్నాం ఇది క్రైస్తవని యొక్క లక్షణం ఏమాత్రం కూడా కానే నిజమైన క్రైస్తవుడు జరిగినా జరగకపోయినా దేవుణ్ణి స్థుతిస్తాడు తన జీవితంలో కార్యాలు జరగని జరగకపోయి దేవుని స్థుతిస్తూ ఉంటాడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు లోకంలో ఏదో ఉంది ఏదో లేదని చెప్పి బాధపడడు నిజమైన క్రైస్తవం లక్షణం అది కానే కాదు నిజమైన క్రైస్తవ లక్షణం ఏంటిదంటే ప్రతి నిమిషము అతని లోకంలో ఉన్న ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా ప్రభువుని స్థుతిస్తూనే ఉంటాడు ఎందుకనంటే తని లోకంలో పెట్టాడు తని లోకంలో ఉంచాడు సజీవంగా ఉంచాడు కార్యాలకు మారు మనసు పొందడానికి లేదా లేకపోతే వాక్యంతో ఇంకా జీవితం కట్టుకోవడానికి ఎదగడానికి ఆశీర్వాదాలు పొందుకోవడానికి తనలో లోపాలు సరి చేసుకోవడానికి అవకాశం దేవుడు ఇచ్చనిస్తూ ఉంటాడు లేవని బాధపడడు ఉన్నాయని ఉప్పొంగడు అలా ఉంటాడు నిజమైన క్రైస్తవుడు బాధలు వచ్చినప్పుడు కృంగిపోడు అదే రీతిగా దుఃఖం వచ్చినప్పుడు అదే రీతిగా సంతోషం వచ్చినప్పుడు సంతోషపడడు ఎప్పుడు కూడా న్యూట్రల్ గా ఉంటాడు ఎందుకంటే తనకు తెలుసు ఏది దేవుడు అనుమతి అది తన మేలు కొరకే అని కాబట్టి ప్రతి పరిస్థితిలో ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటాడు ప్రభువు ఆనందిస్తూనే ఉంటాడు దేని గురించి చింతపడడు దేని గురించి బాధపడడు ప్రతి విషయం నందు కృతజ్ఞత ఉంటాడు అటువంటి అనుభవాన్ని దేవుడు మన నుంచి కోరుకుంటా ఉన్నాడు అటువంటి విశ్వాసాన్ని దేవుడు మన నుంచి కోరుకుంటా ఉన్నాడు ఈరోజు మన జీవితం అద్భుతాలు చేస్తే మనం స్థుతి గురిక స్థుతి కుడికలు పెట్టుకుంటా ఉంటాం అద్భుతాలు జరిగితే కృతజ్ఞత కుడికలు పెట్టుకుంటా ఉంటాం అదే బాధలో ఉన్నప్పుడు మనం పెట్టుకుంటామా బాధలో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటామా చెప్పండి ఆ బాధను దేవుడిని జీవితంలో నిన్ను బాధ పెట్టడానికి ఇచ్చాడా దుఃఖ ఇచ్చాడా ప్రతి విషయము మన మేలు కొరకే దేవుడు జరిగిస్తున్నాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది వచ్చినప్పుడు కూడా మనం స్థుతి గుడికి పెట్టుకోవాలి కదా ఇవి చెప్తే చాలా విచిత్రంగా ఉంటాయి కానీ దేవుని వాక్యం అయితే అదే కాబట్టి మేలు జరిగినప్పుడు దేవుడు ఏదో చేశారు మంచి చేశాడని మేలు జరిగినప్పుడు కష్టంలో ఉన్నప్పుడు దేవుడు ఏదో కీడు చేశాడని మనంతటా మనమే ఒప్పుకుంటున్నాం దేవుడు కీడు చేస్తాడని మనం ఒప్పుకుంటా కని అటువంటి అనుభవాలు దేవుడు మన నుంచి కోరుకోవడం లేదు ఎటువంటి స్థితిగతుల్లో దేవుడు మనం ఉంచినా మనం సంతోషించ మనం సంతోషించే వరంగా ఉండాలి మనం ఆనందించే వరంగా ఉండాలి ఆయన స్థుతించే వరంగా ఉండాలి ఆయన చిత్తాన్ని జరిగించే వరంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఇటువంటి అనుభవంలోకి మనం ఎప్పుడు వస్తామంటే వాక్యం వల్ల మన జీవితానికి కట్టబడినప్పుడు సత్యం ఆ వాక్యమే సత్యం అక్షయ బీజం నుంచి మనం పుట్టినప్పుడు కాబట్టి అటువంటి అనుభవంలో దేవుడు మనం ఉండాలని కోరుకుంటున్నాడు మనం ఎటువంటి అనుభవంలో ఉంటున్నామో మనల్ని మనం పరిశీలించుకుందాం దేవుని అడుగుదాం అక్షయమైన బీజం అక్షయ బీజం నుంచి పుట్టిన వారంగా దేవుని వాక్యం నిమిత్తం పాలని ఆ నిర్మలమైన వాక్యమైన పాలన ఆపేక్షిస్తూ ఎదుగులాగిన మనం దేవుని అడుగుదాం అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన దేవుడి బుద్ధి మాటలు దీవించి ఆశీర్వదించిన చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ముగిస్తాను తండ్రి ప్రేమ కలిగిన దేవ జీవం కలిగిన ప్రభావ సర్వశక్తి మంత్రైన స్తోత్రములు ప్రభావ ఇంతవరకు తండ్రి మీరు కాచు కాపాడుతూ వచ్చినందుకే మీకు స్తోత్రం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ప్రభావ నీ వాక్యం ద్వారా మీకు కృతజ్ఞతలు ప్రభావ అవును తండ్రి అనేక పర్యాయాలు ప్రభావ తండ్రి నన్ను మీ వాక్యం లేకపోవడం వల్ల తండ్రి నన్న ప్రభా మేము ఎంతగానో చింతించే వారంగా పడిపోయే వారంగా దుఃఖపడే వారంగా ఉంటున్నాం ప్రభా మేలు జరిగినప్పుడు సంతోషిస్తున్నాం బాధలు వచ్చినప్పుడు దుఃఖపడతా ఉన్నాం లోకస్తులు కూడా అదే చేస్తారు ప్రభావ నీ లోకస్తుల వల్లే జీవిస్తూ మమ్మల్ని మన్నించండి క్షమించండి నన్ను నీ వాక్యం ద్వారా మా జీవితాలు కట్టుకోవడానికి సహాయపడండి నీ వాక్యం ద్వారా నీ ఈ ప్రపంచంలో నిర్మించబడ్డాయి నీ వాక్యం ద్వారా కట్టుబడినప్పుడు ప్రభు అలలు రాని గాలులు రాని ప్రభాది కొట్టబడదు అని చెప్పి చెప్తూ వచ్చారు ప్రభావ కాబట్టి తండ్రి నన్ను మీరే సహాయపడండి నీ వాక్యం ద్వారా ప్రభా మా జీవితాలు కట్టుకోవడానికి కృపను అనుగ్రహించండి నా తండ్రి మీరు దయాలుడని రుచి చూడడానికి కృపను అనుగ్రహించండి నీ చిత్తాన్ని జరిగించడానికి ప్రభా మీరే కృప దయ చేయమని నా తండ్రి ఈ ఆజ్ఞలోనే తప్పపోక ప్రతి ఆజ్ఞలోనే తండ్రి సంపూర్ణ సంపూర్ణతలను ప్రవేశించడండి సహాయపడండి అవును తండ్రి బలహీనులం ప్రభు నాటి మాకు శక్తి లేదు నీ శక్తి ఉంటేనే నీ ఆత్మ ఉంటేనే ప్రభావ మేము ఈ లోకంలో జయించగలం ఏ శరీర క్రియన మేము జయించగలం ఏ ఆజ్ఞాన పాటించగలం కాబట్టి ప్రభావ మీరు మమ్మల్ని అనాథులుగా విడవలేదు మమ్మల్ని శక్తిహీనులుగా బలహీనులుగా మీరు మమ్మల్ని విడవలేదు అలా మీరు మేము ఉండాలనుకోలేదు కాబట్టి తండ్రి మీ ఆత్మను మాకు అనుగ్రహించారు నా ప్రభావ మాతో ఉంటూ ఉన్నారు మమ్మల్ని అనిత్యం బలపరుస్తాం అనిపిస్తున్నారు కాబట్టి తండ్రి మమ్మల్ని ఇంకనూ బలపరచండి మాతో ఉండండి మాలో ఉండండి నా తండ్రి నని మీ ఆజ్ఞలు పాటించడానికి మీ యొక్క మార్గం నడవడానికి ఎన్ని శ్రమలు సహ ఇం వచ్చిన ప్రభా ధైర్యాన్ని నిలబడడానికి మీరే కృపచూపమని కావాల్సిన ధైర్యాన్ని శక్తిని బలాన్ని అనుగ్రహించమని ప్రభా నీ చిత్తాన్ని నాయన ప్రభా ఇష్టమైన జీవితాన్ని ప్రభావ మేము జీవించడానికి సహాయపడమని నాయన ప్రభా ఇంతవరకు చెప్పిన మాటలు మీరు నీరు కట్టు ఫలింపజేయమని నా ప్రభావం ఇంతవరకు మాకు సహాయం చేసినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తాం యేస పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె మన ప్రభు ఈ శుక్రీస్తు కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింటూ మనందరికీ సదాకాలం తోడైందనుగా అమ్మాయి